కాబట్టి ఇటువంటి అర్థరహితమైనటువంటి విశ్వాసాలు చాలా మనిషికి దుఃఖాన్ని కలిగిస్తాయి దాని పేరే అవిద్య మీకు దృష్టాంతం చెప్పాడు అవిద్య అవిద్య వల్ల ఏమవుతుంది తనలో లేని లోటు తనకు అనుభవానికి ఇప్పుడు ఒక అందమైన అమ్మాయి ఉన్నది ఆమె అనుకుంటుంది నాకు డైమండ్ నెక్లెస్ లేదు కాబట్టి నా అందానికి లోకొచ్చింది అని అనుకుంటున్నాను దానివల్ల ఆమె మనస్సుకి దుఃఖమా కదా కానీ ఆమె పరిస్థితి ఏమిటంటే కున్ననపు బొమ్మ వల్లే ఉన్నది డైమండ్ నెక్లెస్ పెట్టుకుంటే ఈమె ఈమె కంఠం వల్ల డైమండ్ నెక్లెస్కి శోభ రావాలి తప్ప డైమండ్ నెక్లెస్ వల్ల ఈమె కంఠానికి కొత్తగా వచ్చి శోభ లేదు కాళిదాస మహాకళు అన్నాడు పద్మం చుట్టూ నాచి ఉన్నా అందంగానే ఉంటుంది అన్నాడు సో వికస్ శైవలే నాపి విద్ధం మలినం అది మలినమపి హిమాం మలినమే హిమాంశో లక్ష్మ లక్ష్మీంతనోతి మత్స ఉన్నా చంద్రుడు అందంగానే ఉంటాడు ఇయమధికం అనో జ్ఞానంతో ఆ విధంగా శకుంతటి శా అభిజ్ఞాన శాకంతంలో వస్తుంది కాబట్టి తాను అందంగా లేను అని ఎందుకు లేను అందంగా ఆ అమ్మాయి ఎవరో నెక్లెస్ పెట్టుకుంది డైమండ్ నెక్లెస్ నేను పెట్టుకోలేకపోయాను నేను అందంగా లేను అని అమ్మాయి అనుకుంటే దాన్ని జ్ఞానం అంటారా అజ్ఞానం అంటారా అజ్ఞానం అంటే తన స్వరూపము తనకు తెలియకపోవడమే అజ్ఞానము ఆ జ్ఞానం కారణంగానే కోరికలు పుడతాయి ఇప్పుడు ఈయనకి కోరిక ఏం పుట్టింది తనలో దోషం ఉందని ఆ దోషం పోవడానికి నేను ఏదో చేసుకోవాలని కోరిక పుట్టింది ఆ కోరిక ఎందుకు పుట్టింది తన స్వరూపం తెలియకపోవడం చేత పుట్టింది నేను ఏం చేశానంటే అతనికి తన స్వరూపం తెలిసి ఇట్లా నేను నచ్చజెప్పాను అతడు గుండె అతను ఆ బరువు గుండె మీంచి బరువు దింపినట్టు అయిపోయి విశ్రాంతిగా ఇంటికి పోయినాడు తర్వాత ఏదో తన తన ఉద్యోగం తన పిల్లలు పిల్లలు కాపరం చేసుకుంటున్నాడు కాబట్టి అవిద్య తన స్వరూపము తెలియకపోవుట అనే మహాదోషం దాని నుండి ఏ సకల కామనలు ఉద్భవిస్తాయి కామనలన్నీ అక్కడి నుంచే పడతాయి అవిద్య కామనలు చిత్త క్లేశములను ఉంటాయి చిత్త క్లేశములు ఉంటాయి దాంట్లో ఈ అవిద్య కామ ఇంక్లూడెడ్ ఏమిటవి అవిద్య అస్మిత రాగ ద్వేష అభినివేశా క్లేశా దాంట్లో అవిద్య ఇంక్లూడెడ్ ఐదవి ఐదులో అవిద్య వచ్చేసింది కామ అన్నది రాగ అది కూడా వచ్చేసింది ఇంకో మూడు ఉన్నాయి అవేమిటి ఈ రాగానికి పక్కన ద్వేషం ఉంటుంది కామానికి పక్కన భయం ఉంటుంది కామనా భయము కలిసి ఉంటుంది అటుకే రాగము ద్వేషము ఉంటుంది భయం యొక్క మరి యొక్క రూపమే ద్వేషము కామన యొక్క ఇంకో రూపమే రాగము కాబట్టి అహంకారము నేను కర్తను భోక్తను అనే అస్మిత అంటే అహంకారం ఫైనల్ గా అభినవేశము దేహాభిమానం వల్ల నేను చచ్చిపోతానేమో నేనే భయము దాన్ని అధినివేశము అంటారు ఇగో ఇవి కర్మలు మనిషి చేసే కర్మలకు ఇవి బీజము అవిద్య కామ క్లేశ బీజ ఈ బీజం ఉండబట్టే అవిద్యా కామ క్లేశం బీజం ఉండబట్టే కర్మలు చేస్తున్నాడు మనిషి కామ్యకర్మలు నిత్యకర్మల గురించి కాదు కామ్యకర్మలు నిషిద్ధ కర్మలకు కూడా ఇదే బీజము వీడు అజ్ఞానం చేత నిషిద్ధ కర్మలు కూడా చేస్తాడు ఈ ధనాన్ని ఈ విధంగా మనం లంథం పుచ్చుకుంటాడు అజ్ఞానం చేత ఎందుకు ఆ లంథం పుచ్చుకుంటున్నామంటే ఇప్పుడు ఉన్న మేడ మీద ఇంకో ఇంకో పోషణ వేయాలి వీడు ఈ ఊచలు అలా ఓపెన్గా అట్టి పెడతాడు ఊచలు ఓపెన్గా పెడతాడు ఈ స్తంభాలకి ఊచలు ఓపెన్గా పెడతాడు అదే అది సేఫ్టీకి మంచిది కాదు అంటే వెండో మళ్ళీ తర్వాత డబ్బులు ఖర్చు పెట్టక్కర్లేకుండా ఈ ఊర్సల మీద ఆ స్తంభాలను అలా పైకి వేపేసి ఇంకొకటి వెయ్యాలి పై దానికోసం లంచం పుచ్చుకుంటాడు పొద్దున్నే వెళ్ళేప్పుడు విఘ్నేశ్వరుడికి ప్రార్థన చేసుకుని దండం బట్టి గట్టిగా దండం పట్టుకుని వెళ్తాడు ఇవాళ లంచాలు బాగా దొరకాలి ఆ లంచాల్లో కొంత కమిషన్లు ఏముడిపిస్తూ ఉంటాడు ఈ లంచాలు బాగా పెరిగిపోయి బాగా ఇల్లు బాగా కట్టడానికి కావాల్సినటువంటి సౌకర్యం చేయమని పూజలుకి చేస్తూ ఉంటాడు రామ రామ ఈ కామ్యకర్మల యొక్క కాలుష్యం ఇంతా అంతా కాకుండా ఉంటుంది నిత్యకర్మలు చేయడు తల్లిదండ్రులకి సేవ చేయడు మాతృదేవ వైభవ పితృదేవ ఉభవ అది చేయడు వీళ్ళదో కామ్యకర్మలు చేస్తూ ఉంటాడు ఇది దీనికి హద్దే లేదు సమాజం అయితే దీనికి మళ్ళీ ఒక జస్టిఫికేషన్ ఉంటుంది ఏదో మంచి పక్క ఏదో కర్మ చేస్తున్నాడు కదా అసలు జీవితానికంటే నయమే కదా మళ్ళీ క్లబ్లో పేకాడడం కంటే ఇది నయం కదా అని మనం సంతోషిస్తూ ఉండాలంటే అంతకుమించి దానికి సంతోషించడానికి వేరే హేతువే లేదు సరే మంచిది అది కూడా ఒక హేతువే ఎనీవే ఈ కామ్య కర్మలు నిషిద్ధ కర్మలు ఇవన్నీ కూడా కామన నుంచి పుడతాయి ఆ కామన అజ్ఞానం నుంచి పుడుతుంది వాటికి తోడుగా ఈ రాగము అహంకారము అభినవేశము తోడవుతాయి ఇవన్నీ కలిపి వీడి హృదయంలో కామనలని భయాలని రేకెత్తిస్తూ ఉంటాయి వాటి చేత ప్రేరితరే వీడి రేక కర్మల్ని చేస్తూ ఉంటాడు ఈ కర్మలు ఇలాగా గుట్టలు గుత్తలుగా పేరుకొని అవి మళ్ళీ ఇంకో జన్మని వీడికి ఇస్తూ ఉంటాయి ఇది కర్మల యొక్క పరిస్థితి ఓకే ఇహాపిచ సాహంకార అభిసంధిని కర్మాణి ఫలారంభకాణి నరాణి త్ర తత్ర భగవత ఉద్య ఈ గీతాశాస్త్రంలో కూడా తత్రతత్ర గడిచిన అనేక సందర్భాల్లో ఆయా ఆయా సందర్భాలలో భగవతా ఉక్తం శ్రీకృష్ణ భగవాను స్పష్టంగా చెప్పి ఉన్నాడు ఏమని చెప్పాడు ఏమని చెప్పాడంటే కేవలము కర్మ ఉంటే జన్మ అని అలాగా ఒక ఒక రూల్ ఏమీ లేదు ఏ కర్మలు జన్మనిస్తాయి ఏ కర్మలు తిరిగి జన్మని ఇవ్వవు అనేది కూడా ఆయన స్పష్టం చేసి పెట్టాడు ఏ కర్మలు జన్మనిస్తాయో చూస్తున్నాండి సాహంకార అభిసంధిని కర్మాని ఫలారంభతాన్ని నేను కర్తను అనే దాన్ని అహంకారము అంటారు అహం కరోమి ఇది అహంకార నేను కర్తను అనేటువంటి అజ్ఞా అది అజ్ఞానం వల్ల తన ఎందు తనకు కర్తృత్వ భావన నిర్మాణం అవుతుంది ఏమిటి అజ్ఞానము ప్రకృతి పురుష వివేకము లేకుండా మనం ఇక కొన్ని మాసాల నుండి ప్రకృతి పురుష వివేకాన్ని మనం అధ్యయనం చేస్తూ ఉన్నాము చలనము అంతా కూడా ప్రకృతి అంతే ఉంటుంది తప్ప పురుషుని ఎందు ఏ చలనము ఉండదు అని నేను ఎన్నో పర్యాయము చెప్పి ఉన్నాను చలనము అంటే కర్మయే కర్మ అంటే చలనాత్మకం కర్మ కాబట్టి కర్మలన్నీ ప్రకృతి ఎందు ఉంటాయి నేను ప్రకృతి సాక్షినే తప్ప నేను కర్తను కాను అని ఎవడైతే తెలుసుకుంటాడో వాడి యొక్క సన్నిధిలో కర్మలు జరుగుతాయి తప్ప వాడికి ఆ కర్మల యొక్క బంధం ఉండదు కాబట్టి కర్మ మిమ్మల్ని బంధించాలంటే ఈ కర్మను నేను చేస్తున్నాను అనే అహంకారం ఉండాలి ఇంకా తర్వాత అహంకారం ఉంటే ఒక్కటే ఉంటే సరిపడదు అహంకారంతో పాటుగా ఫలాభిసంధి కూడా ఉండాలి ఈ ఫలము నాకు కావాలి అదే కామ్యకర్మ కర్తృత్వ భావనతో చేసే కామ్యకర్మ అవుతుంది సాహంకార అభిసంధిని కర్మాణి కర్తృత్వ భావనతో చేసేటువంటి కామ్యకర్మలు ఆ కేటగిరీలోకి వస్తాయి నిషిద్ధ కర్మలు కూడా అదే కేటగిరీలోకి వస్తాయి ఇవి మాత్రమే ఫలాన్ని ఇస్తాయి అంటే వీటిని వీటి ఫలాన్ని మీరు అనుభవించి తీరాలి వీటి అకౌంట్ మీరు సెటిల్ చేయకుండా తప్పించుకోలేరు సుఖమైన అంటే దుఃఖమైన సుఖమైనా అంతే దుఃఖమైన అంతే కానీ ఇతరాణి ఇతరాణి అంటే ఏమిటి ఫలాభిసంధి లేకుండా అంటే ఫలమునందు తృష్ణ లేకుండా చేసేటువంటి నిత్య కర్మలు నైమిత్తిక కర్మలు ఉదాహరణకు మాతృదేవో భవ అమ్మగారికి సేవ చెయ్యి అని ఉంది శాస్త్రం అమ్మగారికి సేవ అంటే కర్మది ఆ కర్మ చేసేప్పుడు వీడు నేను సేవ చేసేస్తున్నాను అని అనుకోకుండా ఆ కర్తృత్వం లేకుండా ఈ సేవ వల్ల నాకు ఈ లాభం కలగాలి అనే ఫలతృష్ణ లేకుండా కేవలము కర్తవ్య రూపంగా ఆ కర్మను చేసేటనుకోండి అప్పుడు ఆ కర్మని నిత్య కర్మ అంటారు అది బంధించదు అమ్మగారు స్వర్గస్థుల స్వర్గస్థులవుతారు ప్రజన స్వర్గస్థులవుతారు ఆమె స్వర్గస్థులైన తర్వాత ఆమె సంవత్సరానికి ఓ రోజు ఆమె పేరు మీద ఏదో కొద్దిగా అన్నదానము ఏదో దానము చేసేదనుకోండి దాన్ని నైమిత్తిక కర్మ అంటే అది కూడా నేను చేస్తున్నాననే అహంకారం లేకుండా దీనివల్ల నాకు ఈ లాభం కావాలి అనే ఫలతృష్ణ లేకుండా చేసినట్లయితే అది కూడా బంధించదు నేను కృష్టాంతం చెప్పాను కాబట్టి నిత్య నైమిత్తిక కర్మలు బంధించవు నేను కర్తను కాను అని తెలుసుకున్నాక ఇంకా ఏ కర్మలు జరిగినా కూడా ఏ కర్మలు ఘటిల్లినా దేహమున్న తర్వాత ప్రాణమున్న తర్వాత ఏవో కర్మలు గడు నడుస్తూ ఉంటాయి దేహాభిమానము నేను కర్తననే అభిమానం ఉన్నప్పుడే అవి బంధిస్తాయి తప్ప దేహాభిమానము లేక ప్రకృతి పురుష వివేకము నిండా ఉండి కర్తృత్వాభిమానము లేని వాణిని ఈ కర్మలు బంధించవు చె ఇతరా అని అక్కడక్కడ శ్రీకృష్ణ భగవానుడు చెప్పియే ఉన్నాడు నోహండి యథా జ్ఞానదగ్ధైస్తా క్లేశై త్మా సంపద్యతే పునః అని కూడా చెప్పడం అయినది ఇది ఎక్కడ చెప్పారు ఇది మహాభారతం అరణ్య పర్వము చెప్పారు వన పర్వంనా అరణ్య పర్వం రెఫరెన్స్ అక్కడ ఇవ్వడం ఈ పుస్తకంలో రిఫరెన్స్ ఇవ్వలేదు నేను కూడా రిఫరెన్స్ ఎక్కడి నుంచి పట్టుకొచ్చాను నేను నాకు గుర్తుండి గంభీరానంద గారి పుస్తకం చూశా దాంట్లో ఇచ్చారు రిఫరెన్స్ అప్పుడు వనపర్వం పుస్తకం చూసి ఆ రిఫరెన్స్ చెక్ చేసుకుని దాంట్లో పెట్టాను నాకు గుర్తు సో ఇప్పుడు శనగల దృష్టాంతం చెప్పారు మీకు ఆ శనగలు ఎండిపోయి ఉంటాయి వాటిల్లో బీజశక్తి ఉందని కనపడినా కనపడదు అలా అది పెంచదు కానీ నీళ్ళలో వేస్తే అవి మొన్నడు పొద్దున్నయపడికి అంకురాన్ని ఇస్తాయి సపోజ్ ఆ శనగల్ని వేయించుకుని కొంచెం ఉప్పు కారం కలుపుకుని పోపో ఏదో వేయించుకుని అవి తినేశారనుకోండి అనుకురణి సో అదే అంటాడు బీజ అని అగ్ని ఉపదగ్ధ అని అగ్నిలో వేయించబడిన బీజములు నా రోహంతి తిరిగి మొలలు మొలకలెత్తం యథా పునః ఎలా అయితే తిరిగి మొలకలెత్తమో అదేవిధంగా జ్ఞానదగ్ధై క్లేశై కర్మలే కాదండి క్లేశములు అన్ని క్లేశములు అవిద్య అస్మిత అవిద్య అంటే అజ్ఞానము అహంకారము రాగము ద్వేషము అభినివేశము ఇవన్నీ కూడా జ్ఞానము చేత గ్రహించి వేయబడతాయి స్థితిలో మళ్ళీ ఆ క్లేశములు వచ్చి ఆత్మని పట్టుకుని శుద్ధ చైతన్యాన్ని పురుషుణ్ణి పట్టుకుని పురుషతత్వాన్ని పట్టుకుని మళ్ళీ దానికి పునః జన్మల్ని కలిగించటం అనే ప్రసక్తి లేదు క్లేశై ఆత్మా న సంపద్యతే అని కూడా మనకి మహాభారతమే చెప్పి ఉన్నారు అని ఈ విధంగా ఇవ్వో మూడు గుట్టలు పెట్టి ఈ మూడు గుట్టలకి మళ్ళీ మూడు జన్మలు రావాలనో లేకపోతే మనం కొంచెం బేరవాడుకుని జన్మ కావాలనో ఈ ఆర్గ్యుమెంట్ని ఆయన ఖండించినారు దీని మీద ఇంకో కోణపక్షం అస్ జ్ఞానోత్పత్ుత్తర కాలకృతానా కర్మణ జ్ఞానేన దాహ జ్ఞాన సహభావిత్వాత్ సరే మీ ఆర్గ్యుమెంట్ బాగానే ఉంది మనం కొంచెం మళ్ళీ ఏదైనా ఒప్పందం చేసుకుందాం మళ్ళీ కొంచెం డౌన్ గ్రేడ్ చేస్తాం మా డిమాండ్స్ మా కర్మ లక్షణాలని కొంచెం డౌన్ గ్రేడ్ చేస్తాం మనం ఈ విధంగా అనుకున్నాం ఎలాగంటే ఎవడో ఒక ఆయన ఉన్నాడు ఆయన ఆత్మజ్ఞానాన్ని పొందినాడు యాభై ఏటో అరవై ఏటో ఆయన కానీ బంధించవు అవన్నీ పోతాయి ఎందుకంటే జ్ఞానం ఉంటూ ఉండగా చేసిన కర్మలు కనుక ఆ జ్ఞానం ఆ కర్మల్ని నశింపజేసేస్తుంది అది మేము ఒప్పుకున్నాము అంటే ఇంతకుముందు మూడు లిస్టు ఉంది కదా మూడు లిస్టులో ఉత్తర కర్మల లిస్టు తీసేసేది ఎందుకంటే జ్ఞానం ఉండగా చేసిన కర్మలు కనుక అవి అవి ఒప్పుకున్నాము పూర్వకర్మలు జ్ఞానం లేకుండా చేసిన కర్మ జ్ఞానం లేనప్పుడు చేసిన సంచిత కర్మలు ఇతర జన్మలలో చేసిన కర్మలు కూడా జ్ఞానం లేనప్పుడు చేసిన కర్మలే ఆ రెండు మాత్రం మిగులు ఉంటాయి కాబట్టి ఆ రెండింటికి మీరు లెక్క చెప్పాలి కనుక రెండు జన్మలు వస్తాయేనో లేకపోతే మళ్ళీ మనం వేరం నిశ్చయం చేస్తే మీకు కనీసం ఇంకో జన్మైనా వస్తుందని చెప్పక తప్పదు అని ఆ మూడు లిస్టులోంచి ఒకదానిని తొలగించటానికి ఆయన సిద్ధపడుతున్నాడు పూర్వపక్షం సో జ్ఞానోత్పత్నం జ్ఞానోత్పత్తుత్తరకాల కృతానాం అంటే జ్ఞానము పుట్టిన తరువాతి కాలంలో చేయబడిన కర్మలు ఏవైతే ఉన్నాయో అవి జ్ఞానము చేత నశించిపోతాయి నశించిపోతాయి ఎందుకంటే జ్ఞానం ఉంటుందా ఆ కర్మలు ఉన్న టైంలోనే జ్ఞానం కూడా ఉన్నది కనుక ఆ జ్ఞానము చేత ఆ కర్మలో నశించిపోతాయి అన్న మాట బాగానే ఉంది నదు ఇహ జన్మని జ్ఞానోత్పత్తేస్త్రాకృతానాం అతీతానేక జన్మాంతరకృతాంచాహోయుక్త కాబట్టి జ్ఞానోత్పత్తి తరువాత చెప్పిన కర్మలు ఉత్తర కర్మలను ఇస్తూ అది తీసేశాం విచిత్ర విచిత్ర అట్లీస్ట్ ఇంకో రెండు కర్మలు మిగులు ఉన్నాయి అవేమిటి జ్ఞానము ఉదయించుటక ముందు ఈ జన్మలో చేసిన కర్మలు అంటే పూర్వ కర్మలు క్రితం జన్మ అంతక్రితం జన్మ అలాగే జన్మ జన్మలలో చేసినటువంటి కర్మలు వాటి పేరేమిటి సంచిత కర్మలు సంచిత కర్మ వాటిల్లో ఏ కొద్ది ఈ దేహాన్ని ఇచ్చేయో వాటికి మాత్రమే ప్రారంభ కర్మలు అని పేరు అవి ఎలాగే అనుభవం చేతనే అవి నశిస్తున్నాయి కాబట్టి మనకు అది కాదు ఇష్యూ సంచిత కర్మలు ఈ రెండు మిగులు అవి జ్ఞానము చేత నశించిపోతాయి అని చెప్పడానికి హేతువు లేదు ఎందుకంటే ఆ కర్మలను చేసినప్పుడు జ్ఞానం లేనప్పుడు చేసినవి కదా ఆ కర్మలను చేసినప్పుడు జ్ఞానం లేదు జ్ఞానం వచ్చిన తర్వాత చేసిన కర్మలు నశిస్తాయి కానీ జ్ఞానం రాకముందు చేసిన కర్మలు ఎందుకు నశిస్తాయి అవి మిగులు ఉంటాయి కదా కాబట్టి మళ్ళీ ఇంకో జన్మో ఇంకో రెండు జన్మలో లేకపోతే కనీసం ఒక జన్మో వచ్చి రావాలి కదా అని పూర్వపక్షం నా సరికాద ఎందువల్ల సర్వకర్మాణి ఇది విశేషణ ఎందుకంటే జ్ఞానాగ్ని సర్వకర్మాణి భస్మ సాత్కూరి తెచ్చుకున్నా జ్ఞానం అనే అగ్ని సర్వకర్మలను భస్మం చేసేస్తుందని అంటూ ఉంటే మళ్ళీ నువ్వు ఇంకో మూడు మూడు విష్ణుల్లో ఒకటి మాత్రమే భస్మం అవుతుంది మిగిలిన రెండు మిగులు ఉంటాయని అంటాం సర్వశ్ద ప్రయోగం ఎలా చేస్తారు అక్కడ ముగ్గురు కూర్చొని అందరూ భోజనానికి లేవండి అంటే అవాళ ఒకళ్ళే లేచి మిగతా వాళ్ళిద్దరూ వాళ్ళని భోజనం చేయకుండా ఉంటారంటే అదే ఎక్కడ మాట అయితే సరికాదు కదా కాబట్టి సర్వకర్మ శబ్దం జాతనం పూర్వకర్మలు సంగీత కర్మలు కూడా గ్రహింపబడతాయి అవి కూడా నశించిపోతాయని చెప్తాయే యుక్తియుక్తము పూర్వ జ్ఞానోత్తర కాలభావినామేవా సర్వకర్మణం ఇది చే అంటే సర్వకర్మణ అంటే అన్ని కర్మలని కాదు అన్నీ అంటే పూర్వకర్మలు సంచిత కర్మలని కాదయా ఉత్తర కర్మలు అన్నీ పోతాయనా ఆ సర్వశబ్దాన్ని ఉత్తర కర్మలకి పెట్టుకో సర్వములైన ఉత్తర కర్మలు నశిస్తాయి అంతే తప్ప సర్వకర్మణ అంటే పూర్వకర్మలు సంచిత కర్మలు ఆ సర్వకర్మల ఆ సర్వశబ్దంలోకి రావు ఎలాగంటే హాల్లోకి వచ్చి పది మంది ఉన్నారు అందరూ భోజనానికి రెండే అన్నారు అనుకోండి ఆ పది మంది వస్తుంటే ఏమన్నా మీరెందుకు వస్తున్నారంటే మీరు అందరూ రమ్మన్నారు కదా అందరూ అంటే మీరు కాదు ఆ అందరిలో మీరు లేరు మీరు పక్కన ఉండండి అన్నట్టు ముందే కాబట్టి సర్వశబ్దం చేత ఉత్తర కర్మలు అన్నీ అని అర్థం తప్ప పూర్వకర్మలు సంచిత కర్మలు అన్ని కర్మలు అని అర్థం కాదు అని పూర్వపక్ష అంటే నా అది ఒప్పుకో అందుకని సంకోచే కారణానుపత్తే ఇప్పుడు మూడు నిష్టులు ఉన్నాయి సంచిత కర్మలు పూర్వకర్మలు ఉత్తర కర్మలు అన్ని కర్మలు నశిస్తాయి అని చెప్పినప్పుడు ఆ సర్వశబ్దాన్ని మొత్తం మూడు మిష్టులకి అన్వయించటమే న్యాయం తప్ప యుక్తి యుక్తియుక్తంగా ఉంటుంది తప్ప ఆ సర్వకర్మలను సంకోచం చేసేసి ఆ సర్వశబ్దాన్ని బాగా కుదించి ఈ సర్వశబ్దము ఉత్తర కర్మలకి మాత్రమే వర్తిస్తుంది తప్ప పూర్వకర్మలని సంచిత కర్మలని గ్రహించదు ఈ సర్వశబ్దము అని నిర్ధారించటానికి హేతు ఏమీ లేదు అందరూ భోజనానికి లేవండి అంటే పది మంది లేస్తారు తప్ప దాంట్లో ముగ్గురు లేవడం మానేసి కూర్చుని ఆ అందరూ అనే మాటలు మేము లేవు అని అన్నానికి అవకాశమేమీ లేదు ఎత్తుక్తం యథామానజన్మారంభకా క్షీయన్ ఫలదానాయు ప్రవృత్న సత్య జ్ఞానే తనఫలామీ క్షయోనయత్ కాబట్టి సర్వ అక్కడికి సిద్ధాంతం వచ్చేస్తుంటే సర్వశబ్దము చేత ఉత్తర కర్మలు సర్వము అని కాదు అర్థం అంత మాత్రమే కాదు ఉత్తర కర్మలు సర్వం పూర్వకర్మలు సర్వం సంచిత కర్మలు సర్వం అన్ని కర్మలు నశిస్తాయనే సిద్ధాంతం అయితే ఓ ప్రశ్న ఒకటి వేసి ఉన్నారు ఇంతకుముందు దానికి సమాధానం చెప్పడం అవసరం మిగిలి ఉన్నది మీరు ఎలా ఓపిక ఉండాలి దీన్ని దీన్ని ఫినిష్ చేయాలంటే పురాణ కాలక్షేపం అనుకుంటే అది నడవద్దు శాస్త్రీయమైన విచారానికి చాలా చక్కటి ఓపెన్ మైండ్ ఉండాలి గాఢమైనటువంటి శీలం ఉండాలి లోతుగా పరిశీలించేటువంటి లక్షణం ఉండాలి అలా ఉండాలి తప్ప లేడ్ బ్యాక్ అంటారు ఇలా కూర్చోడవను అలా చెప్పండి అదే ఒక చెప్పు అది వర్కౌట్ కాదు ఇక్కడ ఇంతకుముందు ఒక శంక ఒకటి లేవనెత్తినాడు పూర్వపక్షి ఏమిటంటే శంక ఇప్పుడు ప్రారంభ కర్మలను ఉన్నాయి ప్రారంభ కర్మలు అంటే ఆ మూడులో ఏది కాదు ఆ మూడు కంటే అంటే ఫలాన్ని ఇస్తూ ఉన్న కర్మలు ఆ మూడు ఇంకా ఫలాన్ని ఇవ్వకుండా అలా పెండింగ్లో ఉన్నదవి ఇవి ఫలాన్ని ఇస్తూ ఉన్న కర్మలు ఇప్పుడు ఈవేళ మీరు పొద్దున్న సుఖం కలిగిందనుకోండి ఆ సుఖము మీరు ప్రారంభ కర్మలలో ఒక ఒక అంశం వల్ల ఆ సుఖం వచ్చింది మధ్యాహ్నం దుఃఖం వచ్చిందనుకోండి మీ ప్రారంభ కర్మలో మరొక మొక్క వల్ల ఆ దుఃఖం వచ్చింది అలాగ ఫలాన్ని ఇస్తూ ఉన్నాయని ఫలాన్ని ఇస్తూ ఉన్న కర్మలు అనగా ప్రారంభ కర్మలు జ్ఞానం చేత నశిస్తాయా నశించవా అంటే నశించవు అని చెప్పారు మీరు కంగారు పడకండి అవి జ్ఞానం చేత నశించవు ఎందుకంటే నశించే అనుకోండి వెంటనే జ్ఞానం వస్తున్న ట్రక్కుమని చచ్చిపోతాడు అతను అర్థమవుతుందా నశించవే అవి ఉంటాయని చెప్పారు కాబట్టి జ్ఞానం చేత సర్వకర్మలు నశిస్తాయని చెప్పిన తర్వాత కూడా జ్ఞానం చేత నశించని ఓ బుల్లి కర్మలు ఏవో కొన్ని నిధులు ఉన్నాయి వాటి వల్లే ఆ జ్ఞాని ఇంకో కొంతకాలం జీవిస్తున్నాడు లేకపోతే జ్ఞానం వచ్చిన వెంటనే ట్రక్కుమని చచ్చిపోతాడు అప్పుడు ఇంకెవళ్ళు వేదాంత పాఠానికి రాదు ఏమో రిక్కుమాలని జ్ఞానం వచ్చేస్తుంటాం పోలీకి వెళ్ళాలి లేకుండా వేదాంత పాఠానికి రాదు రాకపోవడమే కాదు చెప్పి అని కూడా ఎక్కడ పడితే అక్కడ చెప్పడం ఎందుకంటే వీళ్ళకి జ్ఞానం వచ్చేసి ప్రాణాలు పోయాయంటే ఇప్పుడు వెళ్ళని ఇది పెద్ద సమస్య అయిపోతుంది కాబట్టి ప్రారద్ధ కర్మలు మటుకు జ్ఞానము చేత నశించవు ఎందుకంటే అవి ఆల్రెడీ పొలవివ్వడం ప్రారంభించాయి అవి పెండింగ్లో లేవు అవి అవి ఆల్రెడీ పలవివ్వడం ప్రారంభించాయి పొలవివ్వడం ఇలా ఎలాగంటే పాత పే ఫైల్స్ ఇవో ఫైల్స్ పడున్నాయి అక్కడ కొత్త గవర్నమెంట్ వచ్చింది పాత పే స్కీములు పాత ఫైల్స్ అన్నీ బంద్ అవి ఇంక రావు కాదండి మాకు ఆర్డర్ పాస్ చేశారండి ఆల్రెడీ మాకు ఈ స్కీమ్లో మాకు ఈ పెన్షన్ ఆర్డర్ వచ్చేసిందండి గవర్నమెంట్ కొత్త వచ్చిన ఆర్డర్ ఆర్డర్లు ఇచ్చిన వాటిని మేము ఒప్పందమే అంగీకారం ఇచ్చేస్తాం అర్థమైందా మీకు ఆ రకంగా కర్మలు ఫలాన్ని ఇవ్వడం ఆరంభించాయి పెండింగ్లో ఉన్నవి కావు ఇవి జ్ఞానం చేత నశించాం ఎందుకంటే ఆల్రెడీ ఫలాన్ని ఇస్తున్నాయి కనుక అవి ఎప్పుడు నశిస్తాయి ఫలమునిచ్చి ఆ ఫలానుభవం చేతనే క్షయమవుతాయి జ్ఞానం చేత క్షయము కావు అని మీరు అన్నారు కదా అదేవిధంగా కర్మలన్నీ కర్మలే కనుక ఏ విధంగా అయితే ప్రారంభ కర్మలు ఫలాన్ని ఇచ్చి మాత్రమే క్షయమవుతాయో అదేవిధంగా మిగిలిన మూడు పెండింగ్ కర్మలు కూడా అలాగే అవ్వాలి కదా అని మాట అన్నాడు పూర్వపక్షి ఆ మాటకి సమాధానం చెప్పేస్తే మొత్తం ఆర్గ్యుమెంట్ అంతా క్లోజ్ అయిపోతుంది ఆ మాట ఏది కలదో అది సది కాదు ఇప్పుడు వాక్యం చూసుకోండి ఎప్పుడు ఉక్తం ఏదైతే పూర్వపక్షి చేత చెప్పబడినదో అదేమి వర్తమాన జన్మను గడుస్తున్న జన్మను ఇచ్చిన కర్మలు జ్ఞానము చేత నశించకుండా ఫలాన్ని ఇష్ట కొనసాగుతూనే ఉంటాయో అదేవిధంగా పెండింగ్ కర్మలు అనారబ్ధ ఫలములో అంటే ఇంకా ఫలాన్ని ప్రారంభం కాలేదు అంటే పెండింగ్ కర్మలు కూడా నశించవు జ్ఞానము చేత అని నువ్వు ఏదైతే చెప్పావో హే పూర్వపక్షి ఆ మాట సరికాదు దసత్ ఆ మాట తప్పు కథం ఎలా తప్పు ఎందుకంటే జ్ఞానం నేను కొంచెం శాతస్యంగా చెప్తున్నా మీరు జాగ్రత్తగా పట్టుకోవాలని నా తాత్పర్యం జారిపోకూడదు ఆర్గ్యుమెంట్ మధ్యలో జారిపోకూడదు నువ్వు మ్యాథమెటిక్స్లో పది స్టెప్పులు ఉన్నాయనుకోండి ఆరు స్టెప్పులు దాకా ఫాలో అయ్యి ఏడో స్టెప్ దగ్గర జారిపోయారంటే ఏడు లేదు ఎనిమిది లేదు తొమ్మిది లేదు పది లేదు అలా అయిపోతుంది అలా అయిపోకూడదు అందుకోసం టు టేక్ ఎవరి పడి ఎలా ఉండాలి కథం అది ఎలాగా అని మళ్ళీ కోడపక్షాడు కాదు అది ఎలాగా కర్మలు అంటే కర్మలే కదా మరి అన్నీ కర్మలే జ్ఞానము కర్మలన్నీ నశించేప్పుడు ప్రారంభ కర్మలను కూడా నశింపజేయాలి అప్పుడు ఇంక వీళ్ళు బతుకు ఉండకూడదు కానీ వీళ్ళు బతుకుంటున్నాడు అంటే ప్రారుబ్ధ కర్మలు జ్ఞానం చేత నశించటం లేదు మరి ఒక సెట్ ఆఫ్ కర్మలు నశించకపోతే మిగతావన్నీ నశించిపోతాయని ఎలా చెప్పగలుగుతారు మీరు హౌ అని ప్రశ్న వేస్తా అని ప్రశ్న దానికి సమాధానం తేషాం ముక్తేశువత్ ప్రవృత్త ఫలత్వాత్ ఇది సంగ్రహవాక్యం దాన్ని వివరిస్తే అక్కడికి ఆ సెక్షన్ బుక్ట్ అవుతుంది ఇప్పుడు ఒకతను ఆర్చర్ అంటే విలుకాడు ఈ విలుకాడు ఏం చేశాడంటే ప్రతిరోజు వేటకు వెళ్తూ ఉంటాడు బాణాలు పట్టుకెళ్తూ ఉంటాడు ఆ బాణాలని విడిచిపెట్టడం ఏవో పశువుల్ని వేత వేతాడుతో ఉండడము అలా ఉంటున్నాడు ఒకరోజు వేటకు వెళ్ళాడు ఏవో అప్పుడే ఐదారు బా అంబుల పొద్దులో బాణాలు పెట్టుకుని వెళ్ళాడు ఐదారు బాణాలు ఆల్రెడీ విడిచిపెట్టి ఏవో కొన్ని పశువుల్ని హింసించాడు ఈ లోపల మహాత్మ కనబడ్డాడు కనపండి ఈ బాణాలని విడిచిపెడుతూ ఆ పశువులను అలా సంహరిస్తూ ఉండడం పని ఒక పొట్టడు జానుడు పుట్టకోసం పశువులను హింసించటం తప్పు కదా పైగా వినోదం కోసం కొసు హింసించటం మరీ అన్యాయం అని తనకి నచ్చ చెప్పాడు నచ్చ చెప్తే ఈ నచ్చ చెప్పేప్పుడే బాణాన్ని సాగతీసి పెట్టుకున్నాడు వేయడానికి అప్పుడు ఈయన నచ్చజెప్పాడు నచ్చజెప్పడం పూర్తయ్యే లోపల వేసిన బాణం వెళుతోంది ఇంకో బాణం వేద్దాం అనుకున్నాడు వెళుతున్న బాణం వెళుతోంది ఇంకో బాణం వేద్దాం అనుకున్నాడు వేగంగా విడిచిపెడుతున్నాడు అనుకోండి ఓ బాణం వెళుతుండగా ఇంకో బాణం వేద్దాం అనుకున్నాడు ఈయన చెప్పిన మాట ఈయనకి నచ్చింది వేయడం మానేసి అది వెనక్కి పెట్టేశాడు అంబుల పొదులో మిగిలిన బాణాలు ఇంకా వెయ్యడు అవతల బాధాడు ఇంటి దగ్గర బాణాలు కట్టలు కట్టలు ఉన్నాయి అవి కూడా వీడిలో పడ ఎక్కడో నిప్పుల్లో బాధిస్తాడు కానీ ఇంతకుముందే విడిచిపెట్టిన బాణం ఉంది దాన్ని ఏమీ చేయలేడు అది ముందుకు వెళ్ళి అది టార్గెట్ని కోరుతుంది ఎందుకంటే ఇంకా వీడి అధీనంలో లేదది అది ఆల్రెడీ జారిపోయింది ముక్క ఇష్యూ విడిచిపెట్టిన బాణాన్ని వెనుక్తి తీయలేదు ఓకే దీన్ని మీరు దృష్టాంతం అలా అర్థం చేసుకోవాలి అంతేగాని మీరు ఏదో కథ పట్టుకొచ్చి వాడు ఉపసంహారం చేశాడు ఇది చేశాడు ఇది చేశాడని మళ్ళీ కథను పట్టుకురాకూడదు దీంట్లోకి దృష్టాంతం అని చెప్పిన నేను విలుక్కాను దృష్టాంతం చెప్పాను సో విడిచిపెట్టిన బాణాన్ని అయ్యో నా మనస్సు మారిపోయిందండి ఇంకీ బాణం వెళ్ళకూడదు అంటే వెళ్ళడం మానేస్తుందా మానవుడు అది వెళ్తుంది ఎంతవరకు వెళ్తుంది దానికి వేగం ఉన్నది ఆ వేగం ఎంతవరకు తీసుకుపోతే అంతవరకు వెళ్తుంది వేగం అయిపోయిన తర్వాత ఏమవుతుంది కింద పడుతుంది దాన్ని వీడు ఆపలేడు ఈ దేహము ఆ బాణము వంటిది ఇది ఆల్రెడీ రిలీజ్ అయిపోయిన బాణం వంటిది దీన్ని జ్ఞానము ఏమీ చేయదు జ్ఞానము దీన్ని ఆపదు ఇది ముందుకు పోతుంది ఎంత ముందుకు పోతుంది దానికి ఒక వేగం ఉన్నది ఓ మొమెంటం ఉంటుంది ఆ దేహానికి ఆ వేగం ఉన్నంతవరకు చూసి ఆ వేగం కొంతమందికి ఎనభై దాకా ఉంటుంది కొంతమందికి డెబ్బై దాకా ఉంటుంది కొంతమందికి అరవై దాకా ఉంటుంది ఎంతవరకు ఉంటే అంతవరకు ఉంటుంది ఇంతవరకు ఉండాలనే రూల్ ఏమి లేదు ఎలాగ పడిపోయే బాణం పది అడుగులు వెళ్ళి పడితేనేమి ఇరవై అడుగులు వెళ్ళి పడితేనేమి ముప్పై అడుగులు వెళ్ళి పడితేనేమి క్యా ఫరక్ పడతా హే కొ పడినే వాళ్ళ నహి హైదరాబాద్ హాస్టల్ వల్ల చెప్ప కాబట్టి తేడా ఏం పడుతుంది తేడా ఏం పడదు హిందీలో పడతాహే తెలుగులో పడుతా రెండు సమానార్థకాలు కనుక ఎనీవే సో కాబట్టి ప్రారంభ కర్మలు ఆల్రెడీ విడిచిపెట్టిన బాణముల వంటివి అవే ఆ వేగం ఉన్నంత వరకు ముందుకు పోతాయి పూర్వకర్మలు సంచత కర్మలు పూర్వకర్మలు ఈ అమ్ముల పొదులో ఉన్న బాణముల వంటివి వాటిని నిప్పుల్లో పారేశాము సంచిన కర్మలు ఇంటి దగ్గర కట్టలు కట్టిపెట్టిన బాణముల వంటివి వాటిని కూడా నిప్పుల్లో పారేశాము ఇంకీ పైన కొత్తగా బాణాలు సంపాదించి మళ్ళీ విడుదల చేయటం అనేది ఉత్తర కర్మలతో ఏమీ లేవు ప్రారంభ కర్మ విడిచిపెట్టిన బాణము వంటిది అది వేగం ఉన్నంత వరకు పోతుంది అది దాని మరి అదే అన్నారు దేశాం ముత్తేశువ ప్రవృత్త ఫలత్వాత ఎసామంటే ఆ ప్రారంభ కర్మలు విడిచిపెట్టిన బాణము వంటివి ఫలాన్ని ఆల్రెడీ ఇవ్వడం ప్రారంభించేసేవి కాబట్టి వాటిని నశింపజేయుతాడే ప్రసక్తి ఉదయించదు ఇది కథ ఇది దృష్టా దాన్ని వివరిస్తున్నారు భాష్యకారణం యథాపూర్వం లక్ష్యవేధాయ ముత ఇషు ధనుష ఆ ధనుష వెనక్కి తెచ్చుకోవాలి ధనుష ముక్త ఇసు ధనుష పంచమీ యొక్కవచనం ఎలా అయితే ముందుగా ఒక టార్గెట్ని ఎన్నుకుని ఆ టార్గెట్ను కొట్టడం కోసం ధనుస్సు నుంచి బాణాన్ని విడిచిపెట్టేశాడు ఆల్రెడీ విడిచిపోయింది ఆ బాణం అది లక్ష్యవేదోత్తర కాలమీ ఆరబ్ధవేగక్షయాత్ పతన ఏవ నివర్ తే అక్కడ లక్ష్యం పెట్టుకున్నాడు లక్ష్యం అంటే ఒక చిన్న అత్త అత్త కొంచెం మార్పు చేస్తున్న కృష్ణ అంత దాన్నే సందర్భానుసారంగా మార్చుకోవచ్చు ఓ అత్త పెట్టి దానికి ఒక సర్కిల్ పెట్టి అది లక్ష్యం పెట్టుకుని బాణాన్ని విడిచిపెట్టేశాడు విడిచిపెట్టేస్తే వెళ్ళి ఆ అత్తని ఆ సర్కిల్ను కొట్టింది కొట్టి అవతలకి దూసుకుపోయింది అవతలకి దూసుకుపోయి వెంటనే అక్కడ దగ్గరే పడిపోదు ఇంకా వేగం ఉంది ఆ బాణానికి బాగా వేగంగా విడిచిపెట్టాడు ఇంకా వేగం ఉంది ఆ వేగం ఎంతవరకు ఉందో అంతవరకు వెళ్ళి అక్కడ పడిపోతుంది తెలిసిందండి అంతవరకు కొనసాగుతుంది అలాగే వీడు ప్రారంభ కర్మలతోటి ఈ దేహం వచ్చింది సుఖాలని దుఃఖాలని అనుభవిస్తున్నాడు మనుష్య దేహము అంటే సుఖదుఖాత్మకంగా ఉంటుంది ఆ ప్రారంభ కర్మంలో ఫిఫ్టీ ఫిఫ్టీ కైండ్ ఆఫ్ ప్రారంభ కర్మ ఫిఫ్టీ 50. బిస్కెట్లు ఎప్పుడైనా తిన్నారా అలాగే కూడా ఫిఫ్టీ ఫిఫ్టీ అంటే ఆ ఫిఫ్టీ ఫిఫ్టీ బిస్కెట్ సగం తీయగా ఉంటుంది సగం ఉప్పగా ఉంటుంది అలాగే ఈ ప్రారంభ కర్మలో మనుషులవి ఫిఫ్టీ ఫిఫ్టీ సగం సుఖము సగం దుఃఖము అని చెప్పేది మనుషుల బతుకులు అలాగే ఉంటాయి ఓ గంట దుఃఖం ఇంకో గంటకు సుఖం సో సుఖం దుఃఖం సుఖం దుఃఖం అలా ఉంటుంది అవి ఫలాన్ని ఇవ్వడం ప్రారంభించాయి అలా బాణం వెళ్తోంది అనమాట లక్ష్యాన్ని కొట్టేది లక్ష్యం అయితే ఆత్మజ్ఞానం ఆత్మజ్ఞానం వచ్చేసింది ఆత్మజ్ఞానం వచ్చేసిందంటే ఈ బాణం వెళ్ళి అతను కొట్టేసే అవతలికి వెళ్ళినట్టుగా మళ్ళీ ఇంకా వేగం ఉంది కాబట్టి కొంచెం అవతలకు వెళ్ళి ఇంకా కొంత ముందుకు వెళ్ళి పడుతుంది అలాగే ఆత్మజ్ఞానం వచ్చేసిన తరువాత కూడా ఆ వేగము ఆ కర్మల వేగము కొంతకాలం ఉంటుంది కనుక కొంచెం దూరానికి వెళ్ళి పోతుంది అంతే తప్ప వెంటనే ఆ కర్మ పోదు సపోజ్ ఒక ఆయన ఉన్నారు నేను కొంచెం ఒక దృష్టాంతం నేను ఊహించి చెప్తున్నాను ఒక ఆయన ఉన్నారు ఆయనకి అరవయో ఏట ఆత్మజ్ఞానం అయింది అనుకోండి సరిగ్గా ఆత్మజ్ఞానం అయిన సమయానికి కొద్ది ముందుగానే ఓ క్యారెక్చర్ ఏదో వచ్చింది ఏమండి అరవయో ఏటా ఆత్మజ్ఞానం అయింది ఈ ఆత్మజ్ఞానం చేత ప్రారబ్ధ కర్మ కూడా నశించిపోయి ఈ పక్షంలో ఇంకా ఆ క్యాన్సర్ దుఃఖం ఆనాటితోటి అంతా ఆయన వెంటనే పడి తచ్చిపోవాల్సి ఉంటుంది కానీ అలా అవదు ఆ కొంచెం ముందుకు పోతుంది ఆత్మజ్ఞానిగానే ఉంటాడు కానీ ఆ క్యాన్సరు దాని మందు మాకు ఆ దుఃఖము దానివల్ల వచ్చే సుఖం కూడా ఉంటుంది కొంత నొప్పి తగ్గితే సుఖం ఉంటుంది నొప్పి తగ్గినప్పుడు మళ్ళీ సుఖం ఉంటుంది నొప్పి పెరిగితే దుఃఖము సో ఈ సుఖము దుఃఖము ఇవన్నీ ఆఖరికి ఆ వేగం కూడా ఆ కర్మఫల వేగం కూడా పూర్తి అయిన తర్వాత అప్పుడు ఆయన దేహత్యాగం చేస్తాడని చెప్పుకునే యుక్తము ఓకే అలాగే ఉంటుంది క్యాన్సర్ కాబట్టి అది దుఃఖానికి దృష్టాంతం క్యాన్సర్ కాబట్టి ఏదో సుఖం వచ్చింది అనుకోండి ఏదో పెద్ద సుఖం వచ్చింది ఆయన ఎవరో నెలలో మాల ఊరేగించి ఏదో పెద్ద సత్కారం ఏదో చేశారు సత్కారాలు అది గొప్ప విషయం కాదు అయినా ఏదో ఆయన మనస్సుకు నచ్చిన సత్కారం ఏదో చేశారనుకున్న సుఖం వచ్చింది ఆ సుఖం కూడా అనుభవానికి వచ్చిదే తప్ప ఆత్మజ్ఞానం చేత నశించిపోతుందని చెప్పడానికి వీరు లేదు ఎందుకంటే అది విడిచిపెట్టిన బాణము వంటిది ప్రారబ్ధ కర్మ ఫలము గనుక సో లక్ష్యవేద ఉత్తర కాలాత్ కాలమీ ఆరబ్ధవేదక్షయాత్ పతనైన ఏవ నివర్త అంటే ఆ బాణము లక్ష్యాన్ని కొట్టేసిన తరువాత కూడా ఇంకా కొంత ముందుకు వెళ్ళి ఆ దాని వేగం పూర్తిగా క్షయమైన తర్వాతనే చెల్లబడుతుంది అన్నట్టుగా ఇది అటువంటి బాణము వంటిది ఈ దేహము ఈ బాణం పోతూ పోతూ ఉంది ఆత్మజ్ఞానం వచ్చినా కూడా ఆ బాణం అలా ముందుకు వెళ్ళి వెళ్ళి వెళ్ళి దాని వేగం పూర్తయిపోయిన తర్వాత అప్పుడు చెల్లబడిపోతుంది పతనైన ఏవ నివర్తతే అది ఎగ్జాంపుల్ బాణవ్యాం ఏం శరీరారంభకం కర్మా శరీరస్థితి ప్రయోజనే నివృత్తే అ సంస్కారయాత్ పూర్వవత్ వర్త ఇప్పుడు బాణం విడిచిపెట్టినప్పుడు దేనికోసం విడిచిపెడతాడు టార్గెట్ని కొట్టడం కోసం విడిచిపెడతాడు టార్గెట్ను కొట్టడం అయిపోయిన తర్వాత కూడా అది ఇంకా కొంత వేగం ఉండడం చేత ముందుకు వెళ్ళి పడుతుంది తప్ప టార్గెట్ను కొట్టడం అయిపోయింది కదా అక్కడక్కడే పడిపోదు అదేవిధంగా జీవుడికి మనుష్య జన్మ ఎందుకు వస్తుంది ఆత్మజ్ఞానం కొరకు మాత్రమే వచ్చింది మనుషులు మనుష్య జన్మ ఆత్మజ్ఞానం కోసమే వచ్చింది మనుష్య జన్మ మౌ మౌలికముగా మౌలికముగా ధనాన్ని సంపాదించడం కోసం ఉద్దేశించింది కాదు భోగాలను అనుభవించడం కోసం ఉద్దేశించింది కాదు కామ్యకర్మలు చేసి స్వర్గలోకంలో భోగాలను అనుభవించడం కోసం కూడా ఉద్దేశించింది కాదు మౌలికంగా దానికోసం ఉద్దేశించలేదు ఏనుకోసం ఉద్దేశించారు అంటే ఆత్మజ్ఞానం కోసమే ఉద్దేశించారు యూనివర్సిటీలో ఎంఎస్సీ కోర్సు పెడతారు ఎందుకు పెడతారు వీళ్ళందరూ ఎంఎస్సీ చదివి అందరూ పిహెచ్డీలు చేసి ఆ విజ్ఞానంలో పరాకాష్ఠను చేరుకుంటారు అని పెడతారు ఇరవై మందిని తీసుకుంటారు కోర్సు పెట్టేప్పుడు వీళ్ళందరూ పిహెచ్డీకి వస్తే మీరు ల్యాబొరేటరీలు ఉన్నాయా అని కోర్సు పెడతారు ఇరవై మంది తీసుకుంటారు వీళ్ళు ఇరవై మంది ఎంఎస్సీ అయిన తర్వాత వీళ్ళు ఇరవై మంది ఎంఎస్సీ పూర్తి చేసి పిహెచ్లో జాయిన్ అవుతారా జాయిన్ అవుతారు వీళ్ళలో కొంతమంది డ్రాప్ అవుట్ అయిపోతా ఉంటారు ఎంఎస్సి పూర్తి చేసి ఉద్యోగాలు గడుపుతారు కొంతమంది కొంతమంది ఫస్ట్ ఇయర్ అయిన తర్వాత మానేసి ఉద్యోగాలు గడిపితారు నాకు తెలుసో విద్యార్థి ఎంఎస్సీ ఫస్ట్ ఇయర్ అయిన అమ్మాయిని ఎంఎస్సీ చదువుతున్న అమ్మాయిని పెళ్ళాడేసి తన చదువు అమ్మాయి చదువు చదవగొట్టుకుని ఏదో ఉద్యోగాల్లో వెళ్ళిపోయాడు ఇలా ఎంఎస్సీ పూర్తి చేసి పెళ్ళాడు వస్తాడు అంటే కూడా లేదు వాడికి అంత సహజం కూడా లేదు సో తా చెడ్డ కోటి వనం నెల చేరి చేరిన వాళ్ళు పెట్టిగా తన చదువు చదువు ఎంఎస్సీ తను పూర్తి చేయడు అమ్మాయిని పూర్తి చేయడం పెళ్లి చేసుకుని సంవత్సరం పడ్డాడు మరి ఎంఎస్సీ పెట్టిన వాళ్ళు అలా ఎందుకోసం పెట్టారు ఎందుకోసం పెట్టారా అట్లేదు డ్రాప్ అవుట్స్ ఉంటాయి అలాగే మానవ జన్మ ఆత్మజ్ఞానం కోసమే ఉద్దేశించబడినది దీంట్లో డ్రాప్ అవుట్స్ ధర్మ అర్థం దగ్గర కొంత చాలామంది డ్రాప్ అవుట్ అయిపోతారు ఇది ధర్మం ఉంది ఏముందు ఆత్మజ్ఞానం ఉందని వాళ్ళ అర్థంతో వాళ్ళు డ్రాప్ అవుట్ అయిపోతారు కామం దగ్గర ఇంకో కొంతమంది డ్రాప్ అయిపోయిపోతారు కామ్యకర్మలు ధర్మం అంటే కామ్యకర్మలు అని అర్థం ఆ సందర్భంలో కామ్యకర్మల దగ్గర చాలామంది డ్రాప్ అయిపోతారు ఎవరో ఇద్దరు ముగ్గురు పీహెచ్డీకి అన్నట్టుగా ఆత్మజ్ఞానానికి తేలతారు అలా ఉంటుంది దాని వ్యవస్థ సో కాబట్టి మానవ వీళ్ళు డ్రాప్ అవుట్లని బట్టి మానవ జన్మ యొక్క లక్ష్యం మీరు నిర్ధారించకూడదు ఎంఎస్సీ లక్ష్యం ఏమిటి పిహెచ్డీ అని వాళ్ళ పాలసీ అది తప్ప ఈ డ్రాప్ అవుట్స్ని బట్టి మీరు లక్ష్యాన్ని నిర్ధారించకూడదు అలాగే శరీర స్థితి ప్రయోజనం అనగానే ఈ దేహం ఎందుకు వచ్చిందంటే ఆత్మజ్ఞానం కోసం వచ్చింది ఎందు దేనివల్ల వచ్చింది ప్రారంభ కర్మాధీనంగా వచ్చింది ఆ కర్మ వల్ల ఈ దేహం వచ్చింది ఈ దేహం వచ్చిన ప్రయోజనము ఆత్మజ్ఞానం కలుగుతుండటో తీరిపోయింది ఇంకా ఆ దేహం ఉండడం అనవసరం తీరిపోయింది ఆత్మజ్ఞానం కలిగిపోతే ఇంకా ప్రయోజనం తీరిపోయింది ఇంకీ దేహం పడిపోయినా పర్వాలేదు కానీ పడిపోదు మానవ లక్ష్యాన్ని కొట్టినా కూడా పడిపోదు అవతలకి దూసుకుపోయి కొంచెం ముందుకు పోతుంది అప్పుడు వెళ్ళి అక్కడెక్కడో పడుతుంది అలాగే ఇక్కడ కూడా ఆత్మజ్ఞానము వచ్చుట అనేటువంటి శరీర ప్రయోజనము సిద్ధించేసినా కూడా ఆ వేగం చేత ప్రారంభ కర్మల యొక్క వేగం ముందుకు తీసుకుపోయి మరి కొంత ముందుకు పోతుంది ఎంతవరకు ఆ సంస్కార వేకక్షయా ఆ సంస్కారము అంటే ఆ సంస్కారం అని అర్థం కాదు తెలుగులో ఆ వేరు సంస్కృతంలో ఆ వేరు అర్థమైందంటే ఆ సంస్కారము ఆ సంస్కారం కాదు ఈ సంస్కారం ఆ సంస్కారం కాదు అది అంతవరకు అని అర్థం ఆ సుఖదుఖములను కలిగించి కలిగించే పుణ్యపాపములనే సంస్కారములు ఉంటాయి వాటి వేగము పూర్తయ్యే వరకు ఈ దేహము ఇదివరలో వలనే ముందుకి పోతూ ఉంటుంది పూర్వవత వర్తతే స ఏవ ఇషు ప్రవృత్తి నిమిత్త అనారబ్ధ వేగ పూ దీనికి దృష్టాంత దీనికి ఇంకో పద్ధతి ఇంకో బాణం ఉంది అంబుల పనిలో ఉన్న బాణాలు ఇంటి దగ్గర ఉన్న బాణాలు ఇంకో బాణం ఉంది ఆ బాణం ఏమిటి అది ముందుకు వెళ్ళాలి అంటే దానికి కొంత వేగం పెట్టి విడిచిపెడితే అది ముందుకు పోతుంది కానీ అసలు వేగమే దానికి ఇయ్యబడలేదు ప్రవృత్తికి నిమిత్తమైన వేగం ఏదైతే ఉన్నదో ఆ వేగము దానికి ఇవ్వలేదు అది ఆరంభం కాలేదు వేగము అంటే బాణాన్ని ఎక్కువ పెట్టి సంధానం చేసి విడిచిపెట్టలేదు అనమాట అప్పుడు ఏమవుతుంది అముక్త అముక్తో ధనుషి ప్రయుక్త అతి అది అముక్త విడిచిపెట్టలేదు దాన్ని కానీ ధనుస్సు మీద ఎక్కుపెట్టి పట్టుకున్నాడు ధనుషి ప్రయుక్త ధనుసును సంధానం అయితే చేసేట కానీ అముక్త విడిచిపెట్టలేదు ఇప్పుడు ఎవడో మహాత్ముడు వచ్చి ఎందుకు పోయి బాణం వేయడం అనవసరం అని చెప్పాడు అప్పుడు ఏం చేస్తాడు ఉపసంహస్వీయతే దాన్ని మళ్ళీ జాగ్రత్తగా ఆ ధనస్సుని వెనక్కి తీసుకొచ్చేసి ధనస్సుని మామూలుగా చేసేసి ఆ బాణాన్ని తీసుకుని అమలు పడేస్తారు ఎందుకని విడిచిపెట్టలేదు కదా కాబట్టి దాని మీద పూర్తి స్వాతంత్ర్యం ఉంటుంది ఇంకా బాణాన్ని ఎప్పుడూ విడిచిపెట్టడం తీసుకెళ్ళి నిపుల్లో పడేస్తారు అలా చేయడానికి అవకాశం ఉంటుంది తథా అనారద్ధ ఫలాన్ని కర్మాణి స్థాని ఏవా జ్ఞానేనా నిర్బీజీక్రియంతే తదే విధముగా ఆ బాణంలాగే కర్మలు అవి ఇంకా ఫలములు ఇవ్వడం ప్రారంభించలేదు అవి ఏమిటవి సంచిత కర్మలు పూర్వకర్మలు ఉత్తర కర్మలు ఇవాళ పెండింగ్లో ఉన్న బాణాలి ఇంకా ప్రారంభం చేయలేదు అవి స్వాశ్రయస్థాని ఏవా బాణాల నుంచి విడవకుండా అమ్ములు పొందిలోనూ ఇంట్లో పెట్టేలోను పెట్టేపెట్టిన బాణాలు తమ తమ ఆశ్రయాల్లో అవి ఎలా కూర్చొని ఉంటాయి అవి వాటికి ప్రయోగం ఉండదు వాటిని విడిచిపెట్టడం ఉండదు సరిగ్గా అదేవిధంగా ఈ సంచిత కర్మలు అంత అంతఃకరణమనే ఆశ్రయంలో ఉంటాయి పూర్వకర్మలు అంతఃకరణము అనే ఆశ్రయంలో ఉంటాయి ఉత్తర కర్మలు అంతఃకరణమనే ఆశ్రయంలో ఉంటాయి అక్కడే ఉండిపోతాయి దానికి లింగ శరీరము అని పేరు ప్రాణం దేహం పడిపోతూనే లింగ శరీరము భంగం అయిపోతుంది అంటే సర్వములో కలిసిపోతుంది దాంతో ఆ లింగ శరీరములోనే ఫలం మిగిలిపోయిన కర్మలు కూడా ఆ పరమాత్మలో కలిసిపోతాయి కర్మలు కాకుండా ఇంకా అవి ఫలాన్ని ఇవ్వవు కాబట్టి జ్ఞానికి మళ్ళా వాటి కారణంగా ఇంకో జన్మ వచ్చే ప్రసక్తి ఉండదు జ్ఞాని అయినా నిర్బీజీ క్రియంతే నిప్పుల్లో వేసిన శనగలు ఎలా అయితే బీజము కోల్పోయి అవి తినడానికి పడుకొస్తాయి తప్ప మీరు మొలకే తడానికి పనికిరాదు ఇది వేయించిన శనగలు ఉంటాయి చూడండి ఇవి తీసుకెళ్ళి నీళ్ళలో పెట్టాలనుకోండి ఏమవుతుందో కాబట్టి అవి నాశనం అయిపోతాయి ఇది పతితే అస్మిన్ వివ్ శరీరే నూయోభిజాయతే ఇది యుక్తమేవ ఉద్ధం కాబట్టి ఇంత విచారమంతా చేసిన తర్వాత మనం ఒక నిశ్చయానికి వచ్చేశాం ఏమని ఆత్మజ్ఞాన యొక్క ఈ దేహము పడిపోగా తిరిగి ఆయన పుట్టడు న భూయోభిజాయతే అని ఈ శ్లోకంలో చెప్పిన వాక్యం ఏది గలదో అది ఎంతయూ యుక్తియుక్తముగా ఉన్నది దానికి విరోధమేమీ లేదు అని సిద్ధించినది జానేనాత్మని పశ్యంతి కెచిదాత్మానమాత్మనా అన్యే సాం ఖ్యోగేనా కర్మయోగేన చాపదే ఓం పూర్ణమద పూర్ణమిదం పూర్ణా పూర్ణముద్యే పూర్ణస్ పూర్ణమాదాయ పూర్ణమేవాశిష్యం శాంతిశాంతిశాంతి